ఎనీవే ఆ విజ్ఞానం ఏదైతే కలదో అంటే ఏంటి యు గివ్ అప్ ఎవ్రీథింగ్ తర్వాత బీ ఎలోన్ ఒక్కరు ఉండాలి ఒక్కరు ఉండడం చాలా కష్టం ఎందుకంటే మీరు తలుపులు వేసుకుని ఒక్కరు కూర్చున్నా మీ లోపల ఇంకా ఎవరిలో ఉంటారు అంతేకాకుండా సంబంధాలు ఉంటాయి మనస్సులో ఆ సంబంధాలన్నీ భావనలో ఉంటాయి నేను వీళ్లకు చెందిన వాడను ఈ ఇంటికి చెందిన వాడను ఈ ప్రాంతానికి చెందిన వాడను ఈ మనుష్యులకు చెందిన వాడను అని ఆ కనెక్టెడ్నెస్ వీడిలో ఉంటుంది అది ఒంటరితనం అది ఏకత్వం అవుతుంది వీడు హీ రిమైన్స్ కనెక్టెడ్ మీరు రియల్లీ రియల్లీ ఎలోను ఉండగలగాలి రియల్లీ ఎలోను ఉండగలగాలి అంటే ఐ నో కనెక్టెడ్నెస్ విత్ ఎనీథింగ్ ఇన్ దిస్ క్రియేషన్ You should not remain connected with anything, including your doctrines and your teachers. No connection. Total unconnectedness. That is a thing. If you are doing that, you are living, it is a knowledge of knowledge. That is an anandamu, that is anubhavaanika, that is a kind of anandamu. Why is it a kind of anandamu? One is a kind of ఇంద్రియములకు విషయములతో సంస్పర్శ ఏర్పడినప్పుడే సుఖానుభవము కలుగును అనే ఒక వాసన చాలా దృఢంగా ఉంటుంది మన మనస్సులో ఆ వాసన ఏం చేస్తుందంటే ప్యూర్లీ అన్కనెక్టెడ్ ప్యూర్ బీయింగ్ ఏదైతే ఉందో దాని ఎందు ఆనందానుభవం కలగటానికి ఈ వాసన ఆటంకమవుతుంది ఆ వాసన పోతే కానీ అంటే ఏదో లడ్డూలాంటిది ఏదైనా తిన్నైనా తినాలి లేకపోతే సినిమా లాంటిది చూడైనా చూడాలి మ్యూజిక్ విన్నైనా వినాలి లేకపోతే ఒక పెర్ఫ్యూమ్ అఘ్రాణించాలి ఏదో ఒకటి అయితేగానే ఆనందం ఎలా వస్తుంది అని ఆనందము యొక్క పరిభాష ఏమిటి ఇంద్రియములకు విషయములతో సంయోగం ఏర్పడినప్పుడు కలిగేటువంటి ఒకనొక అనుభవం ఏదైతే కలదో దానికి ఆనందము అని పేరు పెట్టుకోవడం చేత ఆ పరిభాష ఆ వాసనలా ఉన్నంత వరకు ప్యూర్ వన్ విథౌట్ ది సెకండ్ బీయింగ్ వన్ విథౌట్ ది సెకండ్ అవేర్నెస్ చైతన్యము అది అది ఆనంద స్వరూపము అనే అనుభవానికి ఈ వాసనలు అడ్డు వస్తాయి కాబట్టి ధ్యానం అవసరం అవుతుంది నిధిధ్యాసనం అవసరం అవుతుంది నిధిధ్యాసనం చేసుకుంటే క్రమంగా ఈ ఆనంద పరిభాష వాసనారూపమైన పరిభాష ఆనందానికి ఏదైతే ఉందో ఆ పరిభాష క్రమంగా తొలగిపోతే ఆ ఆ అద్వయ ఆత్మనిష్ఠుడై ఉండుట అదే ఏ పరమానందము అనే సత్యాన్ని వాడు సాక్షాత్కరించుకోగలుగుతాడు తర్వాత ఆనందం బ్రహ్మ అది బ్రహ్మలా అవుతుంది సపోజ్ ఏ కనెక్టెడ్నెస్ లేకుండా ఏ బంధము సంబంధము లేకుండా అద్వయ ఆత్మనిష్ఠుడనే ఉన్నాననుకోండి అది బ్రహ్మెలా అవుతుంది అంటే బ్రహ్మ ఈశ్వరుడు అనేది అదేదో చాలా గొప్పది చాలా పెద్దది మనకి అందుబాటులో లేనిది ఎక్కడో దూరంగా ఉన్నది మనం ఇంకా దాన్ని ఎప్పుడో భవిష్యత్తులో పొందుతాం తప్ప ఇప్పుడు పొందింది కాదు అని బ్రహ్మయందు పరోక్షత్వ వాసన బ్రహ్మ అది పరోక్షము మనకు అనుభవంలో లేదు అనేటువంటి నెగిటివిటీ ఏదైతే ఉంటుందో అదియే వీడికి బ్రహ్మ సాక్షాత్కారం కలగకుండా అడ్డుపడుతుంది కాబట్టి సో ఇదంతా ఎందుకు చెప్పానంటే ఏ విజ్ఞానము అంటే ఎరుక ఏ తెలివి గలదో అది ఏ ఆనందము అది ఏ బ్రహ్మ విజ్ఞానం ఆనందం బ్రహ్మ అది ఏ ఆత్మ ఇప్పుడు మీరు ఆలోచించండి ఘటము అని మీరు అన్నారనుకోండి ఈ ఘటమేమిటి ఆ ఘట జ్ఞానానికి ముందే ఉంది ఆ విజ్ఞానము ఘట ఘటము అనే తలపు వచ్చిపోయింది ఆ తలపు పోయి ఇంకో కొత్త తలపు వచ్చి లోపులో ఏ తలపులు లేని సందర్భంలో ఏమున్నది ఆ విజ్ఞానమే గలదు ఘటము అని మీరు తలంచినప్పుడు ఏమున్నది ఆ విజ్ఞానమే గలదు కాబట్టి ఘటభావన రాకముందు అదే విజ్ఞానం ఘటభావన పోయిన తర్వాత అదే విజ్ఞానం మధ్యలో కూడా అదే విజ్ఞానము గలదు ఘటమనేది ఏదీ లేదు ఘటమిత్యా కానీ ఆ మిథ్యను ప్రకాశింపజేసిన విజ్ఞానం మాత్రమే సత్యము కాబట్టి ఆ చైతన్యము ఆ విజ్ఞానం ఏదైతే అది ఘటజ్ఞా ఘటం ఎక్కడి నుంచి పుట్టింది ఆ విజ్ఞానం నుంచి పుట్టింది నిజంగా పుట్టిందా పుట్టలేదు పుట్టినట్టు అనిపించింది జాత్యాభాసం సో ఆ విధంగా సర్వము విజ్ఞానమే ఆ విజ్ఞానము అది పుట్టిందా పుట్టుక లేదు దాన్ని పుట్టినట్టుగా వీడు భ్రమపడ్డమే అది మరణిస్తుందా దానికి మృత్యువు లేదు వీడు భయపడతాడు దానికి వేరే కారణం ఏదైనా ఉందా లేదు పోని దాని నుంచి పుట్టిన కార్యం ఉంటే దానికి ఇది కారణం కదా పోనీ అలాంటిది ఉందా అది లేదు అది దేన్నైనా ఆధారంగా ఉందా లేదు అది దేన్నైనా ఆశ్రయించిందా లేదు మరొకదానికి ఆశ్రయంగా ఉన్నదా లేదు ఘటానికి ఆశ్రయంగా ఉందంటే ఘటం సత్యం కాదు ఘట జ్ఞానంలో ఘటనామరూపాలకు ఆశ్రయం జ్ఞానమే కానీ ఘటం సత్యం కాదు కాబట్టి అది దేనికి ఆశ్రయము అని చెప్పడానికి వీరు ఇట్ ఈజ్ లైక్ నచ మత్స్థాని భూతాన్ని మత్స్థాని సర్వభూతాన్ని నిన్న పాఠం మీరు కొంతమంది విని కాబట్టి విజ్ఞానం ఆనందం దాంట్లో అంశాలు ఏమీ ఉండవు ఇట్ ఈజ్ పార్ట్సే ఉండవు ఆకాశం ఎలా అయితే నిరవయవమో ఆ విధంగా అది నిరవయవము తర్వాత దాంట్లో ఏ వికారములు మార్పులు ఏమి వికారము అంటే మార్పు అని అర్థం గుర్తుపెట్టుకోండి వికారము అంటే మార్పు అని అర్థం ఏ రకమైన వికారములు ఉన్న సంస్కృత పదాలే వాడతాం వికారము అంటే వచ్చిన ఎంఫసిస్ మార్పులో రాదు విక ఏ రకమైన వికారము ఉండదు వికారం అంటే ఏదో తెలుగులో మనం వికారం అంటాం అది కాదు కాబట్టి అది అవిక్రియము అది ఏమవుతుందంటే ఆ విజ్ఞానము అది మనస్సు తోటి ఈ దేహేంద్రియములతో అది ప్రతిఫలించినప్పుడు ఎలా అయితే సూర్యకాంతి సూర్యప్రకాశము భూమండలము యొక్క సన్నిధిలో భూమండలము యొక్క చుట్టుముట్టు అది ఏ విధంగా స్వీకరింపబడుతుంది పొగటి వెలుగు అని స్వీకరింపబడుతుంది ఏమంటే మీరు ఆలోచించి చెప్పండి అది వెలుగ లేక పొగటి వెలుగ వెలుగది వెలుగు సూర్యుడు ఇదిగో ఇది పగటి వెలుగు అని పంపిస్తున్నాడా లేదు వెలుగు ఆ వెలుగు భూమండలము యొక్క కాంటెక్స్ట్లో పొగటి వెలుగుగా స్వీకరింపబడుతుంది అదేవిధంగా ఆ విజ్ఞానము ఈ దేహేంద్రియముల యొక్క సందర్భంలో కాంటెక్స్ట్లో నా చేతన నేను నా యొక్క చేతన అనే రూపంగా అనుభవానికి వస్తుంది నాకు తెలివి వచ్చింది అనే రూపంగా నా తెలివి అన్నట్టుగా అనుభవానికి వస్తుంది ఆ తెలివిలోనే ఈ సకల జగత్తు కూడా ప్రకాశిస్తూ ఉంటుంది తర్వాత ఆ విజ్ఞానమునందు ద్వైతం అనేది ఉండదు కానీ ఆ విజ్ఞానము ఎప్పుడైతే ఈ దేహేంద్రియ సం సంఘాతమునందు అది ప్రతిఫలిస్తుందో ఆ ప్రతిఫలనము యొక్క సందర్భంలో మీకు ద్వైతం ప్రకాశిస్తుంది ఇది ఎలాగంటే సూర్యుని యొక్క కాంతిలో అనేకత్వం ఉండదు కానీ ఆ అనేకత్వము నన్ను ఆ కాంతి ఎందు భూమి ప్రకాశించే సందర్భంలో భూమి ఎందు అనేకత్వం ప్రకాశిస్తుంది అంతే తప్ప వెలుగులో అనేకత్వం ఉండదు ఇప్పుడు సినిమా ఫిలిం ఉంటుంది ఈ ఫిలింకి అవతల వైపు ఉన్న కాంతిలో అనేకత్వం ఉండదు కానీ ఫిలింకి యువతల వైపు వచ్చిన కాంతి తెర మీద పడే కాంతిలో అనేకత్వం భాషిస్తుంది ఆ అనేకత్వము ఆ వెలుగులో ఉన్న అనేకత్వం కాదు ఆ ఫిలిము ఆ వెలుగుకి అనేకత్వాన్ని ఆపాదించినట్టుగా కనపడింది ఆపాదించలేదు ఆ వెలుగు ఒక్కటిగానే ఉంది కానీ మనకి అనేకముగా భాషిస్తుంది తర్వాత వెలుగులో చలనము లేదు ఆ ఫిలిము కదులుతూ ఉంటుంది వెలుగు కదలుతుంది నీరు కదులుతుంది చంద్రుడు కదలడు నీరు కదులుతుంది ఫిలిం కదులుతుంది వెలుగు కదలదు కానీ ఆ వెలుగులో చలనం ఉన్నట్టుగా భాషిస్తుంది జాత్యాభాసం చలాభాసం అన్ని ఆ భాషలని ఆ వెలుగు ప్రకాశింపజేస్తుంది ఇప్పుడు మీరు ఆలోచించండి ఓ మనిషి ఉన్నాడు హాయిగా కూర్చొని ఉన్నాడు కూర్చుని ఉంటే ఏదో వార్త వచ్చింది టెలిఫోన్ వచ్చింది లేకపోతే కార్డు ఉత్తరం వచ్చింది లేకపోతే వాడికి ఏదో గుర్తు వచ్చింది ఇవి కూడా ఏమీ అక్కర్లా టెలిఫోన్ అక్కర్లా కార్డు అక్కర్లా గుర్తు వస్తే కాను ఏదో గుర్తు వచ్చింది గుర్తు వస్తే వెంటనే దుఃఖితుడైనాడు కేవండి ఇప్పుడు ఈ దుఃఖము అనే వికారము ఇది అంతకు ముందు క్షణంలో నిర్వికార చేతనుడై ఉన్నాడే సడన్గా దుఃఖితుడైనాడు ఈ దుఃఖం ఇది నిజంగా వచ్చిందా నిజంగా రాలే వచ్చిందని వాడు అనుకున్నాడు నాకు దుఃఖం వచ్చింది నాకు కష్టం వచ్చింది అని అనుకున్నాడు ఎప్పుడైనా ఇప్పుడు వాడికి నాకు దుఃఖం వచ్చింది నాకు కష్టం వచ్చిందని వాడు అన్నప్పుడు అయ్యో పాపం అని మనం అనాలని వాడు అపేక్షిస్తాడు ఏదో వచ్చిన గో అయ్యో పాపం అలా కానీ మనం కూడా అనేస్తాం లేదా అదే అజ్ఞానంలో మనం ఉండడం చేత మనం కూడా అయ్యో పాపం అంటాం వాటెవర్ వాస్తవంలో ఏమిటి నీ దుఃఖం ఏమిటి చెప్పు ఏమిటి నీ దుఃఖం ఏమిటి చెప్పు చూడండి దుఃఖాన్ని మీరు భావిస్తేనే దుఃఖం మీరు భావించకపోతే దుఃఖమే కాదు ఏమిటి నీ దుఃఖం ఏమిటి చెప్పు మా పుర్రాడు ఎంసెట్ ఫెయిల్ అయ్యాడు ఓడి అజ నీ దుఃఖం అంత భాగ్యవంతుడు ఇంకొకడు ఉన్నాడు ఏం చేస్తాడు ఎంసెట్ ప్యాస్ ఏం చేస్తాడు ఎంసెట్ ప్యాసయ్యాడు అనుకోండి ఏం చేస్తాడు ఇంజనీరింగ్ చదువుతాడు ఇంజనీరింగ్ చదివి చేస్తాడు ఉద్యోగాలు లేవు కాదు ఉద్యోగం వస్తుందేమో ఉద్యోగం వచ్చేం చేస్తారు బతుకున్నంత కాలము ఇంకోహడి మోచేతి కింద పనిచేస్తూ రాగద్వేషాలతో జీవిస్తూ ప్రమోషన్ కోసం ఏడుస్తూ ఆ డబ్బు సంపాదించిన డబ్బు అది సరపడదని దుఃఖిస్తూ సంతోషం లేకుండగా ఒక ఎండిపోయిన కట్టెలో నెమ్మదిగా నీరు చేరి ఆ కట్టికి చెదపట్టేసినట్టు అయిపోతుందే వీడి జీవితము ఆ విధంగా ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళలో ఉద్యోగ సందర్భంగా రాగద్వేషములు ధనమునందలే ఆశ అసంతోషము మొదలైన లక్షణాలతో ఆ ప్రాపంచికత అనేటువంటి దాంతో వీడి జీవితం కూడా చెదలు చెట్టు కాండము వలే అయిపోతుంది ఏమిటి వీడు సాధించింది ప్రపోజ్ ఎంసెట్ ఫెయిల్ అయ్యాడు ఏం చేస్తాడు వ్యాపారం పెట్టి డబ్బు సంపాదించవచ్చు ఏం వెరేమన్నా ఎంసెట్ ప్లాస్ అయితేనే వాడు సుఖితుడనే అది అంత భ్రాంతి ఇంకొకట్లేదు నేను పిల్లలు నా దగ్గరికి వస్తారు తల్లిదండ్రులు అంటారు వాడు ఫస్ట్ వచ్చిట్లా ఆశీర్వదించండి అంట అంటే నేను అంటాను చూడండి అమ్మా ఆ పిల్లవాడు సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తా ఫస్ట్ రావాలని నేను ఆశీర్వదించాను ఎందుకంటే ఫస్ట్ రాకుండా మేలు ఫస్ట్ రాకపోవడమే ఫస్ట్ వస్తే అదో ముళ్ళ కిరీటాన్ని మోసుకుంటూ బతకాలి ఒకసారి ఫస్ట్ వచ్చాడు అనుకోండి మళ్ళీ ఇంకోసారి కూడా ఫస్టే రావాలి ఇప్పుడు రోజర్ ఫెడరర్ టెన్నిస్ మ్యాచ్ లాగా రోజర్ ఫెడరర్ టెన్నిస్ ఆడడానికి వస్తాడు వాడు ఓడిపోకూడదు వాడు నెగ్గుతూనే ఉండాలి వాడు అంటాడు ఎప్పుడూ నెగ్గడం కుదర ఎందుకు ఓడిపోయావని అడుగుతారు ఫ్యాన్స్ ఎప్పుడూ నెగ్గడం కుదరదరా బాబు అప్పుడప్పుడు ఓడిపోతూ ఉంటామని వాడు అంటారు ఇప్పుడు ఇండియా ఉందనుకోండి నెగ్గాల్సిందే క్రికెట్ ఇండియా నెగ్గాల్సిందే ఏమైనా అర్థం ఉందా కాబట్టి మనిషి దుఃఖాన్ని కొరి తెచ్చుకుంటాడు భావన చేస్తాడు భావన చేసి ఏదేదో ఊహ చేసుకుని దుఃఖిస్తాడు దీని మీద ప్రశ్న అడిగారు మరి ఆ ప్రశ్న అడిగితే అది కొంచెం పరుషంగా అనిపిస్తుంది నేను అడిగాను ఈ ప్రశ్న అయితే వాళ్ళు చాలామంది కరెక్ట్గా స్వీకరించారు ఒకరిద్దరు కొంచెం కష్టపడ్డారు ఆ ప్రశ్న ఏమిటంటే అమెరికా ఈజ్ ఇన్ డిప్రెషన్ డిప్రెషన్ ఇప్పుడు వచ్చేసింది ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చింది రెండేళ్ల క్రితం డిప్రెషన్లో ఉంది ఎకానమీ అంతా డౌన్ ఉంది నాకు ఆశ్చర్యం ఎందుకంటే న్యూయార్క్ ఎయిర్పోర్ట్లో దిగితే అద్భుతంగా ఉంటుంది ఎయిర్పోర్ట్ మన బేగంపేట ఎయిర్పోర్ట్లో బయలుదేరి న్యూయార్క్లో దిగివండి బేగంపేట ఎయిర్పోర్ట్ రాజును చూసిన అన్నట్టు ఉంటారు ఆ సామెతలా ఉంటుంది న్యూయార్క్ ఎయిర్పోర్ట్ ఐలన్ టౌన్ ఎయిర్పోర్ట్ బుల్లి ఎయిర్పోర్ట్ మా ఆశ్రమానికి పక్కన దానికి వెళ్తే ఇప్పుడున్న హైదరాబాద్ ఎయిర్పోర్టు వేలావేలా పోతుంది ఐలన్ ఎయిర్పోర్ట్ చిన్న ఎయిర్పోర్ట్ అఫ్ కోర్స్ అది కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కెనడాకేమో ఫ్లైట్స్ ఉన్నాయి బట్ ఇట్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ ఎయిర్పోర్ట్ తర్వాత మీరు శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళినప్పుడు శానోసా ఎయిర్పోర్ట్కి వెళ్ళారు ఇన్ని ఎయిర్పోర్ట్లు చూశాను మొన్ననే శానోసా ఎయిర్పోర్ట్కి వెళ్తే కళ్ళు తిరిగినంత పని అయింది అంత అద్భుతంగా ఉంది నేను అడిగాను ఎప్పుడు కట్టారండి ఈ ఎయిర్పోర్ట్ని జస్ట్ త్రీ మంత్స్ క్రితమే పూర్తయిందని అన్నారు మరి మీ డిప్రెషన్ ఏమిటర మీ డిప్రెషన్ ఏముంది బాగానే ఉన్నారు కదా ఏముంది డిప్రెషన్ నో డిప్రెషన్ ఇంత అద్భుతమైన ఎయిర్పోర్ట్ కట్టుకున్నారు డిప్రెషన్ ఏముంది నేను మాట అన్నా మీరు డిప్రెషన్ డిప్రెషన్ అంటున్నారు కదా మీలో ఎవళ్ళైనా ఈ డిప్రెషన్ కాలంలో ఒక్క పూట భోజనం మానేసిన వాడు ఎవడైనా ఉన్నాడా లేదు ఎవరు లేడు మరి ఇంక డిప్రెషన్ ఏమిటి ఇండియాలో కరువు లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రతి శనివారం పూట భోజనం మానేయమని చెప్పార అప్పుడు అందరూ మానేశారు చాలామంది భోజనం మానేశారు నేను యూనివర్సిటీలో ఉండేవ్వండి యూనివర్సిటీలో హాస్టల్ మూసేసివాడు ఆ పూట భోజనం ఉండేది కానీ ఆయన ఒక పూట భోజనం మానేయమని కోరాడు భారతీయులందరినీ వాళ్ళు మానేశారు అది డిప్రెషన్ అంటే మీరు మామూలు కంటే ఎక్కువ తింటున్నారు మరింత ఫ్యాట్గా తయారవుతున్నారు మీరు ఏమిటి డిప్రెషన్ అని అడిగాను కాబట్టి ఊరికే అలాగే ఇమాజిన్ చేసుకుని దుఃఖించడానికి మనిషి అలవాటు పడతాడు మీరు ఇమాజిన్ చేయడం మానేయండి రేపు అనే ఆలోచన మానేయండి రేపేమిటి అనే ఆలోచన లేకపోతే మీ దుఃఖం తొంభై శాతం పోయిందతాన్ని మీరు స్మరించకపోతే అసలు శోకమే ఉండదు గతాన్ని స్మరిస్తూనే మనిషి శోకిస్తాడు కాబట్టి ఆ తెలివి వాడి స్వరూపమై ఉంటుంది ఆ తెలివియే అయి ఉంటాడు విజ్ఞానం బ్రహ్మ కానీ ఆ తెలివిలో ఈ దేహేంద్రియ సంఘాతమునందు ప్రతిఫలించినప్పుడు కలిగే ఏ సందర్భము కలదో సూర్యకాంతి పొగటి వెలుగైనట్టుగా ఆ దేహేంద్రియ సంఘాతంలో ఆ విజ్ఞానమానందం బ్రహ్మ ప్రతిఫలించి నా చేతన మై కాన్షియస్నెస్ అనే రూపాన్ని అది సంతరించుకున్నట్టుగా కనపడుతుంది ఆ నా చేతన ఎప్పుడైతే అన్నాడో ఆ చేతనలో వీడు సుఖాలని దుఃఖాల్ని భావించుకుంటూ నేను పుట్టాను అని పుట్టుకని భావన చేస్తో పుట్టుక భావన చేస్తారు భావన తప్ప పుట్టుకకి మరి ఏ విధంగానూ నిర్ధారించేది కాదని ఒక్క భావన తప్ప నేను పుట్టాను అని దానికి నిర్ధారణ ఆ భావనే దాన్ని నిలబెడుతుంది ఆ భావనని మీరు తీసేస్తే పుట్టుక అనేది లేనే వీడు నేను పుట్టాను భావన పెట్టి ఆ భావన చుట్టూ ఎవ్వెవ్వో కట్టి దాన్ని బలం చేసి పెట్టుకుంటాడు నేను పుట్టాను ఫలానా తేదీని పుట్టాను ఫలానా తిథిలో పుట్టాను ఫలానా రాశి ఫలానా నక్షత్రం ఫలానా కాలం అని దాన్ని బాగా బలం చేసి పెట్టుకుంటాడు నేను పుట్టాను ఇవన్నీ కాకుండా అసలు నేను పుట్టానా వీడు ప్రశ్న వేసుకుంటే దానికి అసలు ఆలంబనమే లేదు చిత్రం ఏంటంటే ఈ చేతన ఎటువంటిదంటే మీరు ఎన్ని భావిస్తే వాటన్నింటినీ ప్రకాశింపజేస్తుంది దేన్ని కాదనదు అని దేనికి చెప్పదు నేను సుఖిని అస్తథాస్తు తథాస్తు దేవతలు అంటారు తథాస్తు దేవతలు కాదు తథాస్తు దేవత ఎవరా తథాస్తు దేవత మీ చేతనవే మీరు నా నాకు నాకు కష్టం వచ్చిందని మీరంటే తథాస్తు యూ ఫీల్ ఆల్రెడీ కష్టం ఫీల్ అయిపోతారు నాకు దుఃఖము తథాస్తు మీరు దుఃఖం ఫీల్ అవుతారు గీతలో చెప్పారు అలాగా ఉపద్రష్టానుమంత చె భర్త భోక్త మహేశ్వర ఎవరో ఆత్మచైతన్యం అదే ఉపద్రష్ట హనుమంత సాక్షిగా చూస్తుంది నాకు కష్టం వచ్చింది అనుమంతా తథాస్తు నేను సెకండ్ క్లాస్లో ప్యాస్ అయ్యాను ఐఆమ్ మై మోస్ట్ అన్ఫార్చునేట్ పర్సన్ తధాస్తు నాకు లక్ష రూపాయలే ఉన్నాయి డబ్బు చాలా తక్కువ నాకు తథాస్తు మీరు ఎన్ని అనుకుంటే అన్నిటికీ తథాస్తు వాటి బదులు పాజిటివ్ అనుకుంటే వాటికి తథాస్తు ఈ పని నేను చేయలేనేమో తథాస్తు ఎందుకు చేయలేను చేయగలుగుతాను తథాస్తు భగవద్గీత నాకు అర్థం కాదేమో తథాస్తు ఎందుకు అర్థంగా చూస్తాను తథాస్తు నాకేమో ఈ వియోగం వచ్చింది నేను దుఃఖితున్ను దుఃఖితూడను తథాస్తు వియోగం ఏమిటండి ఏం మనందరం కలిసి పుట్టామా కలిసిపోతామా ఎవడదాన్ని వాడు వస్తాడు ఎవడదాన్ని వాడుపోతూ ఉంటాడు దీంట్లో వియోగం ఏమిటి యోగోన్ గారేమి అందరం కలిసి వచ్చాము ఒకేసారి కూడబొలుక్కుని వచ్చావా ఏమి ఈ జగత్తులోకి ఇప్పుడు నాటకం అవుతూ ఉంటుంది ఫస్ట్ స్టేజ్ మీద మొత్తం పాతిక మంది వచ్చేస్తారా రాదు ఒకడు వస్తాడు ఇంకొకడు వస్తాడు ఇంకొకడు వస్తాడు ముగ్గురో నలుగురో ఉంటారు స్టేజ్ మీద వచ్చిన వాళ్ళు పోతూ ఉంటారు కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు ఈ లోపల నాటకం అయిపోయిందంటారు వీళ్ళకి పోతారు ఈ జీవితం అంటే అంతే వీళ్ళు అందరూ కూడబొలుక్కుని వస్తారా కూడబొలుక్కుని పోతారా అదే మన అందరం ఒకళ్ళ వియోగంతో ఇంకొకళ్ళు ఉండలేం కాబట్టి అందరూ ఒకేసారి చచ్చిపోతాము అలా ఎక్కడైనా ఉంటుందా అందరూ ఒకేసారి పుడతారా తండ్రి కొడుకు భార్య పిల్ల అందరూ ఒకేసారి వస్తారా కేవలము భావన చేత దుఃఖాన్ని సృష్టించుకుంటాము భావన చేతనే సుఖాన్ని సృష్టించుకుంటాము కేవలము భావనే ఇండియాలో డివోర్స్ అంటే అదేదో పిడుగులు నెత్తి పడిపోయినట్టు భూమి ఆకాశాలు ఏకమైపోయినట్టు బాధపడతారు అమెరికాలో డివోర్స్ అంటే అది సమ్ సింపుల్ న్యూసెన్స్ టైఫాయిడ్ జ్వరం వచ్చిందనుకోండి ఓ పదిహేను రోజుల్లో ఇరవై రోజుల్లో కొంత ఇబ్బంది ఉంటుంది అలాగే డివోర్స్ అంటే సమ్ సింపుల్ న్యూసెన్స్ అంతే అది సమ్ ఫైనాన్షియల్ లాస్ అండ్ సమ్ సీరియస్ న్యూసెన్స్ నథింగ్ మోర్ దాన్ దాట్ అంచేతనే ట్యాబ్లెట్లు కూడా ఇస్తారు అన్ ఇన్సూరెన్స్ లో ఈ ట్యాబ్లెట్లు వేసుకో కొంచెం విశ్రాంతిగా ఉంటుంది ఏవో ఉన్నాయి టాబ్లెట్స్ మూడు ఆల్టరింగ్ ట్యాబ్లెట్స్ అని ఎలిజిబిత్ టేలర్ అని ఒక ఆవిడ ఉంది ఈ మధ్యనే ఆవిడ స్వర్గా స్వర్గస్థురాలయ్యింది ఎలిజిబిత్ టేలర్ చాలా గొప్ప నటి ఆస్కర్ అవార్డ్స్ టూ టైమ్స్ వచ్చాయి ఆవిడ తొమ్మిది సార్లు పెళ్ళాడిందంటే నమ్మగలరా వాళ్ళనా తొమ్మిది సార్లు పెళ్ళాడి రిచర్డ్ బట్టర్ని రెండు సార్లు పెళ్ళాడిందంటే ఒకల్ని రెండు సార్లు పెళ్ళాడిందంటే అర్థం ఎన్ని డైవర్సీలు ఇచ్చి ఉంటుంది రెండు డైవర్సులు ఇచ్చింది అంటే వాడికి రెండు సార్లు డైవర్స్ ఇచ్చింది డైవర్స్ కాదు డివోర్స్ ప్రొనౌన్సియేషన్ లో తేడా అంటే ఏమిటి అదంత దుఃఖం కాదు వాళ్ళకి మనకేమో పెద్ద దుఃఖం అది వాళ్ళకి దుఃఖమే కాదు ఇప్పుడు మనవాళ్ళు కూడా గడుసు మీరే కాబట్టి చేతనండి భావన తప్ప ఇంకేది లేదు ఫోన్ల చూద్దాము అజాతి సత్ జాతివత్ అవభాసతే ఇతి జాత్యాభాసం పుట్టుక లేదు కానీ పుట్టినట్టుగా భాషిస్తాం జాత్యాభాస దీన్ని ఎలా వర్ణించారంటే ఆ చే ఆ విజ్ఞానమానందం బ్రహ్మ అది అది మెంటల్ స్పేస్లో ప్రవేశించింది సూర్యకాంతి ఎర్త్ స్పేస్లోకి వచ్చింది అన్నట్టుగా ఆ విజ్ఞానము మెంటల్ స్పేస్లో ప్రవేశించింది ఆ విజ్ఞానం మెంటల్ స్పేస్లో ప్రవేశించేప్పటికీ ఆ మెంటల్ స్పేస్లో ఉన్నవన్నీ దానికి తగులుకున్నట్టుగా అనిపిస్తుంది వాస్తవంలో ఆ విజ్ఞానం ఎట్టిదంటే అద్వయము అది తప్ప ఇంకొకటి లేదు ఉన్నది అదే అదే సత్ చిత్ అది విజ్ఞానం అంటే చిత్ అదే సత్ దాని ఎందు రెండవది లేదు అది అవికారి వికారములేమీ లేవు మార్పులేమీ లేవు అది శుద్ధ చైతన్యం దాన్ని ఇంకా అంతకంటే ఎలా వర్ణిస్తారు ఆ రూపంగా మీరు ఉండొచ్చు ఇందాక మనం మెడిటేషన్ టైంలో ఆపనే చేశాం సో ఆ విజ్ఞానము అటువంటి విజ్ఞానము అది మెంటల్ స్పేస్లో ప్రతిఫలించింది ఆ మెంటల్ స్పేస్లో జాతి ఉంది కాబట్టి ఇప్పుడు ఆ విజ్ఞానము జాతి వలె ప్రకా అనిపిస్తోంది జాతి వలె కనబడుతోంది జాతి నిజంగా ఉందా లేదు అదే ఆయన అజాతి అజాతిసత్ ఆ విజ్ఞానము అజాతి దానికి పుట్టుక లేదు పుట్టుక మరణము అనేటువంటి అనే వర్ణన దానికి అన్వయించదు అటువంటి విజ్ఞానము అజాతిసత్ పుట్టుక గలది వలె భాషిస్తుంది వీడు ఎందుకలా భాషిస్తుంది వీడు నేను పుట్టాను వీడు అనుకోబట్టి దీనికి హిందీలో సామెత ఒకటి మాని మానికర్ బంధమే ఆయో అని అలా ఫోక్ ఫోక్ లాంగ్వేజ్లో అలా అంటారు అంటే ఏమిటి నేను భర్తను అంటే ఇప్పుడు బంధం నేను తండ్రిని ఇంకో బంధం నేను ఫలానా ఇంకో బంధం నేను ఇది ఇంకో బంధం నేను అది ఇంకో బంధం అన్నీ బంధాలు ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రాపర్టీలు పోగు పెడతాం ప్రాపర్టీలు పోవేస్తే మనం ఏమనుకుంటాం మనం ప్రాపర్టీస్ని పెంచుకుంటున్నాం మంచి పని చేస్తున్నాం అనుకుంటాం మంచి పని కాదు మనం బంధాలని పెంచుకుంటున్నాం ఆఖరికి ఆ ప్రాపర్టీసే వీడి పీక్కి తగులుతుంటాయి ఆ ప్రాపర్టీస్ కాలం కారణంగానే వీడు విశ్రాంతి లేకుండగా దుఃఖిస్తూ బెంగ పెట్టుకుంటూ ఆఖరికి ఓ రోజు కొంచెం రఫ్గా చెప్పాలంటే నోరు వెళ్ళబెడతాయి ఆ ప్రాపర్టీస్ని తలుచుకుంటూ ఈ ప్రాపర్టీస్ వీళ్ళు సరిగ్గా చేసుకుంటారో చేసుకోరు అని బెంగ పెట్టుకుని ద రిచ్ మ్యాన్ ఉంటాడు చూసారండి ద రిచ్ మ్యాన్ ఫేస్లో ఒక అన్ప్లెజెంట్నెస్ ఉంటుంది మన కవెటస్నెస్ ఉంటుంది కవెటస్ ఉంటుంది అన్ దేట్ అన్ప్లెజెంట్నెస్ ఉంటుంది యావిడెన్స్ కూడా ఉంటుంది వీటితో పాటుగా ఒక వె ఒక ఎరగెన్స్ అన్ప్లెజెన్స్నెస్ ఒక ఉంటుంది తర్వాత రెస్ట్లెస్నెస్ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి రిచ్ మ్యాన్ ఫేస్లో బట్ ఆ గాలి వలె ఫ్రీగా ఉండడం ఎరగడం ఆ ఫ్రీడమ్ ఆ గాలి ఉంది చూడండి లేకపోతే ఒక మేఘ శకలం ఉందనుకోండి ఆ విశాలమైన ఆకాశం ఎంత ఫ్రీగా ఉంటుంది ఆ ఫ్రీడమ్ వాడు ఎరగడం ఎందుకంటే ఆ రిచెస్ యొక్క బరువు కింద నలిగిపోతూ అయితే ఈ మాట మీరు ఎవరికైనా రిచ్ మ్యాన్కి చెప్పి చూడండి వాడు గట్టిగా ప్రొటెస్ట్ చేస్తాడు చెప్పకూడదు గట్టిగా ప్రొటెస్ట్ చేస్తారు ఏదో పాఠంలో నడిపించేయడమే తప్ప పాఠంలో ఒక లైసెన్స్ ఉంటుంది మనం ఏది చెప్పినా చెప్పడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చెప్పే అన్నీ అన్నీ చెప్పేయచ్చు ఇక్కడ పాఠంలో అన్ని వేదాంత పాఠంలో చెప్పేసేయాలి తప్ప ఇంకా వేరే చెప్పడానికి ఎందుకని వాడు పుట్టినప్పుడు అలా లేడు పుట్టినప్పుడు శుద్ధ చేతనుడుగా ఉంటాడు శుద్ధ చైతన్య స్పన్నప్పుడు వాడు క్రమంగా దీస్ ఎక్విజిటివ్నెస్ అనే ఒక కర్స్లో పడిపోతాడు ఇట్స్ ఎ కర్స్ ఆ కర్స్లో పడిపోతాడు ఆ ఎక్వి నేను ఎక్వైర్ చేస్తున్నాను ఎక్వైర్ చేస్తున్నాను ఎక్వైర్ చేస్తున్నానని సన్యాసులు కూడా దీనికి ఎక్సెప్షన్ కాదు సన్యాసులు కూడా అలా పోగేసుకుంటూ ఉంటారు ఆశ్రమాలు పోగేస్తారు రాజమండ్రి గోదావరి తీరాన్న ప్రభుత్వం వాళ్ళు సాధువులకి ల్యాండ్ ఇస్తున్నట్లు అంటే గబులు పరిగెత్తికెళ్ళి అప్లికేషన్ పెడతారు ఆ అప్లికేషన్ పెద్ద ప్రొసీజర్ ఆ ప్రొసీజర్ అంతా పెట్టి ఈ సెక్రటేరియట్లో పట్టుకుని వీళ్ళని పట్టుకుని ఐఏఎస్ ఆఫీసర్లను పట్టుకుని వాళ్ళ కాళ్ళు పట్టుకుని వీళ్ళ కాళ్ళు పట్టుకుని ఆ ల్యాండ్ కోసం ఈ రకంగా సాధువులు ఎక్వైరీ చేస్తూ ఉంటారు ఏవేవో ఎక్వైరీ చేస్తూ ఉంటారు వీళ్ళు ఎక్వైరీ చేసినవే వీళ్ళ పీక్ పట్టుకుంటారు తర్వాత శిష్యులను ఎక్వైరీ చేస్తారు నా శిష్యులు ఇక్కడున్నారు అక్కడున్నారు సినిమా హీరోలు నా శిష్యులు భక్తి ఛానల్ వాళ్ళు నా శిష్యులు అని ఇలాగనుకుంటే వాడు ఎక్కడో శట్టపం పెడతాడు అయితే వాడికి నచ్చుబాటు అయినప్పుడంతా ఒక రకంగా ఉంటుంది ఏ కారణం చేతులైనా వాడికి కోపం వస్తే వాడు వాడు కెమెరా ఒకటి పెడతాడు మీ బెడ్రూమ్లో బెడ్రూమ్లో కెమెరా పెడతాడు బెడ్రూమ్ లో కెమెరా పెడితే ట్వంటీ ఫోర్ అవర్స్ తీసుకో అంటే ఏమో ఏదైనా దొరకచ్చు అది పరదేకే పీచే క్యా హో కాబట్టి విజ్ఞానంలో ఇది ఏమీ లేదు అంతా కూడా మెంటల్ స్పేస్ లో ప్రవేశించినప్పుడు ఇదంతా వస్తుంది జాత్యాభాసం తద్య దేవదత్వ జాయత ఇది చూడండి జాత్యాభాసం ఉన్నదానికి ఇష్టం దేవదత్తుడు పుట్టాడు దేవదత్తుడు అంటే ఇక్కడ ఇక్కడ టీకాకారులు ఏమంటే దేవదత్తుడు అనేవాడు ఎవడు లేడాయా ఆ చేతనయే ఉన్నది ఆ చేతనకి దేహముతోటి తాదాత్మ్యం పెట్టి దానికి పేరు పెట్టి వాడిని దేవదత్తుడు అన్నారు దేవ ఇప్పుడు వీడి పేరు దేవదత్తుడు వరి దేవదత్త నీవు అన్నిటి విడిచిపెట్టి నీలో నీవు నిలిచి ఉండు ఎవ్రీథింగ్ యూ డ్రాప్ నీలో నీవు నిలిచి అప్పుడు దేవదత్తాన్ని తోకుంటుందా ఉండదు భ్రమంతే దేవదత్త నామం ఆ రూపానికి జాయతే అయిపోయింది ఇంకా వాడు బతుకు ఫిక్స్ అయిపోయాడు అంతే ఫిక్స్డ్ ఇంకా ఆ భ్రమలో పడి ఎన్ని నాటకాలు నడవాలో నడుస్తూ ఉంటాయి ఇప్పుడు గుట్టానో ఇప్పుడు గుట్టేనో ఉంటా చలాభాసం చలమివా ఆభాసతే ఇది చంచలమైనదిగా కదిలేదిగా భాసిస్తుంది ఏమండి కానీ వాస్తవంలో ఆ విజ్ఞానము కదలిక ఉన్నది కాదు యథా స ఏవ దేవదత్తో గచ్చతీతి ఆ దేవదత్తుడే వాస్తవానికి అది శుద్ధ చైతన్యం అది గెచ్చతి అన్నట్టుగా అనిపిస్తుంది ఏమండి మీరు ఆలోచించండి ఇక్కడ అక్కడ అన్నప్పుడు ఇక్కడ అక్కడ అని అన్నాము ఇక్కడ అక్కడ సాధారణంగా ఒక దృష్టి ఉంటుంది ఇక్కడ అంటే దగ్గర అక్కడ అంటే దూరము కానీ ఆ చేతన ఆ వెలుగు ఏదైతే దేని ఎందైతే ఇక్కడ అక్కడ అనే భేదము దూరము లేక దేశము భాషించిందో ఆ వెలుగుకి ఆ చైతన్యానికి ఇక్కడా అక్కడ అనేవి దగ్గరగా ఉన్నాయా దూరంగా ఉన్నాయా ఎలా ఉన్నాయి దగ్గరగానూ లేవు దూరంగానూ లేవు దగ్గర అనే వర్ణనే ఆ చైతన్యం విషయంలో వర్తించదు కా కాబట్టి ఇప్పుడు అదొక దృష్టాంతం రెండవ దృష్టాంతం పరుగు పందెం వేశారు వీడిక్కడ పరిగెత్తాడు వీడిక్కడ మొదలుపెట్టాడు పరుగు వీడి పక్కన ఆకాశము వీడితో పరుగు పందానికి జాయిన్ అయింది టేక్ ఇట్ లైక్ దాట్ ఆకాశము ఆకాశరాజు అని కథ ఉంది ఆకాశరాజు కథలో నా పర్సనల్ ఒపీనియన్ ఏమిటంటే నేను మొత్తం కథంతో చూడలేదు చూసి ఉత్సాహం కూడా ఇస్తున్నాడు లేదు దాంట్లో ఆకాశము అంటే అదే పరబ్రహ్మనే ఉద్దేశంతో ఆకాశ శబ్దాన్ని వాడు ఉంటాను అదే ఆకాశం అంటే అంతేగాని ఆకాశరాజు అని ఒక ఆయన ఉన్నాడు సంసారం అంతా దేవుణ్ణి ఎత్తిమీలు పెట్టేయడం కాదు అలా దాన్ని సింబాలిక్గా ఏదైనా చూసుకోవాలి దాన్ని ఆ డైవర్షన్ తీసేయండి వీడు పరుగు పందెం వీడి పక్కన ఆకాశ ఆకాశుడు ఉన్నాడు పరిగెడుతున్నాడు మొదటిసారి పరిగెత్తినప్పుడు ఆకాశుడు నెగ్గాడు ఎందుకు నెగ్గాడు వీడు పరిగెత్తి ఆ పోస్టు దగ్గరికి వెళ్ళేప్పటికీ ఆకాశుడు అక్కడ అప్పటికే ఉన్నాడు కాబట్టి మొదటిసారి ఆకాశుడు నెగ్గాడు సరే మళ్ళీ ఇంకోసారి బాగా ఎక్సర్సైజ్లో వేసేసి మళ్ళీ పరుగు పెట్టి ఈసారి డబుల్ది స్పీడ్తో పరిగెత్తాడు ఇప్పుడు మళ్ళీ ఆకాశుడే నెగ్గాడు వీడు ఎంత స్పీడ్తో పరిగెత్తినా ఆకాశుడే నెగ్గుతాడు ఎందుకో తెలుసిన ఆకాశునియందు ఇక్కడా అన్న చోట ఆకాశం ఉన్నది అక్కడ అన్నప్పుడు ఆకాశం ఆకాశం సర్వవ్యాపకం వాస్తవంలో ఆకాశానికి ఇక్కడ అక్కడ అనేవి వర్తించం ఆకాశంలో ఉన్న పరిచ్ఛిన్నమైన వాటికి మాత్రమే ఇక్కడ అక్కడ అనేవి వర్తిస్తాయి అదేవిధంగా ఆత్మ చైతన్యమునందు ఇక్కడ అక్కడ దగ్గర దూరము అనే వర్ణనే వర్తించదు కాబట్టి ఆత్మ చైతన్యం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళింది అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది అనే ప్రసక్తియే లేదు ఇదే నేను మొన్న చెప్పాను మీకు ఓ మహాత్ముడిని అడిగారు ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు అని అడిగారు అడిగితే నేను ఢిల్లీ నుంచి వస్తున్నానని చెప్పాను ఇంకొకళ్ళు అడిగారు మహాత్మా ఎప్పుడు వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు అంటే మాస్కో నుంచి వచ్చానని ఆ మాట అంతకుముందు విన్నా విన్నాయని అదేమిటిని ఇందాక ఢిల్లీ అన్నారు ఇప్పుడు మాస్కో అన్నారు ఏమిటి అంటే మీరు అడిగే ప్రశ్న తప్పు కాబట్టి దానికి సరైన సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పారు అయితే కరెక్ట్ ఏమిటో చెప్పండి చూడు దేహము ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి వెళ్తూ ఉన్నట్టుగా అనిపిస్తుంది వాస్తవంలో ఆత్మచైతుల్ని అక్కడికి వెళ్ళదు ఎక్కడి నుంచి రాదు కాబట్టి చలాభాసలాగంటే ఇది ఒక దృష్టాంతం ఇప్పుడు లోహము గలదు బంగారం ఈ బంగారము ఈ నగలను దాని ఎందు ఆరోపిస్తారు దాని నగలు చేస్తారు అంటే అర్థం ఏంటంటే బంగారాన్ని తీసుకుని దాని మీద రూపాలను ఆరోపించుట దాని పేరే నగలను చేయుట ఏమిటి చేసేది ఇప్పుడు నెక్లెస్ చేసాడు ఏమిటి చేశాడు ఏమిటి చేశాడు ఆ బంగారాన్నే ఇటు దాన్ని రీఆర్గనైజ్ చేశాడు అంతే దానికి సంస్కృతంలో సంస్థానము సన్నివేశము అని కూడా అంటారు తెలుగులోకి వచ్చేప్పుడు ఈ రెండు పదాల అర్థాలు మారిపోతాయి సంస్థానం అంటే రాజుగారి సంస్థానం అనుకుంటారు సన్నివేశం అంటే సినిమాలో సన్నివేశం అనుకుంటారు కూడా సమస్య భాష్యాల్లో ఘట సంస్థానం అంటే ఘటమనే ఒకరొక రూపము ఘట సన్నివేశ ఘటమనే ఒకరొక రూపము ఇప్పుడు బంగారం ఇస్తే నెక్లస్ చేశాడు ఏమిటి చేశాడు చెప్పండి ఏమిటి చేశాడు ఆ బంగారమునందు ఒకనొక రూపాన్ని ఒక సన్నివేశాన్ని కల్పించి మీకు ఇచ్చాడు ఏమైనా కొత్తగా అంతకుముందు లేని ఏదైనా చేశాడు అక్కడ ఏదీ చేయలేదు కానీ ఏదో చేశాడు అని మనం అనుకుంటాం ఆ చేసింది బాగుంది చేసింది బాగులేదు ఈ విధమైనటువంటి భావనలన్నీ కూడా ఆ బంగారానికి అన్వయించవండి అలాగే ఆత్మ చైతన్యము ఆ ఎరుక తెలివి అది బాగుంది బాగులేదు సుఖంగా ఉంది దుఃఖంగా ఉంది ధర్మంగా ఉంది అధ ఇవేమీ దానికి అన్వయించవు సో అది వీటి ఈ ఆరోపములన్నిటికీ కూడా అతీతంగా ఉంటుంది వస్వాభాసం వస్తుద్రవ్యం ధర్మీ తద్వదవభాసతే వస్వాభాసం వస్తువు అంటే ధర్మి అంటే ఏదో ఒక ధర్మాన్ని కలిగి ఉండాలి ధర్మం అంటే గుణం ఏదో ఒక గుణాన్ని కలిగి ఉండాలి గోడ వస్తువు ఎందువల్ల ఎత్తుగా ఉంది తెల్లగా ఉంది అడ్డుగా ఉంది ఏదో ఒక గుణాన్ని కలిగి ఉండాలి అప్పుడు అది వస్తువు అవుతుంది ఏమండి ఏదో ఒక గుణం ఏ గుణము లేకపోతే అది వస్తువు ఏ అలాంటిది ఏదైనా ఉందో ఉంది నిర్గుణము అదేమిటో తెలిసిన విజ్ఞానమానందం బ్రహ్మ అదే దానికి ఎందుకు ఏ గుణము ఉండదు ఏదైనా ఒక గుణం పెడితే అది వస్తువు అవుతుంది ధర్మి ధర్మము గలది ధర్మి ఇది వస్తువు ఎందువల్ల ఈ చిన్నగా ఉంది నల్లగా ఉంది రికార్డు చేస్తుంది ఇది చేస్తుంది అది చేస్తుంది అంటూ దానికి ఏదో గుణం పెడితే వస్తువు అవుతుంది ఇప్పుడు ఈ వస్తువు అనేది భాషిస్తూ ఉంటుంది ఘటము వస్తువు ఎందుకంటే ఘటములకు గుణం ఉంది ఏమిటా గుణము మెడ ఉంటుంది కంబుగ్రీవము మెడ మెడ ఉంటుంది ఘటానికి మెడ కింద కదండి అలా ఉంటుంది కనుక దానికి ఘటము పేరు అని అలా తార్కికులు అలా దానికి ధర్మాన్ని చెప్పుకున్నారు సో ఇది వస్తువు ఇప్పుడు వస్తువు వేరే ఏమీ లేదు వస్తు జ్ఞానమే ఉంది పామనేది లేదండి పాముని వీడు అనుకోవడమే ఉంది పామేమీ లేదు పాముని వీడు అనుక్కోవడమే ఉంది స్వప్నంలో ఏదో చూశాడు ఏనుగును చూశాడు ఏనుగు లేదు ఏనుగు ఏనుగు ఏనుగు వీడు అనుక్కున్నాడు అదే ఉంది ఆ సకల ప్రపంచము అట్టిదియే దృష్టాంతం యథాస ఏవ దేవదత్త గౌరో దీర్ఘ ఇటీ వాడే దేవదత్తుడు దేవదత్తుడు అంటే వాడు బ్రహ్మ శుద్ధ చేతనుడు ఆ శుద్ధమైన చైతన్యం ఏదైతే కలదో అది వాడు కానీ వాడి ప్రారంభం ఎలా ఉందంటే నేను గౌర అంటే ఫేర్ ఫెయిర్ అండ్ లవ్లీ ఫేర్ గౌర అంటే ఫేర్ ఏమంటే దీర్ఘ కొడగరి ఇప్పుడు పెళ్ళికొడుకు ఎలా ఉన్నాడండి గౌరహ దీర్ఘ అది పెళ్ళికొడుకు వర్ణన అది వర్ణనది కాబట్టి ఈ దేవదత్తుని పట్టుకుని ఒక వస్తువు చేసేసాడు దేవదత్తుడు వస్తువా శుద్ధ చైతన్యమా శుద్ధ చైతన్యం కానీ వస్తువు చేసి కూర్చోబెట్టారు వస్తువా భాష యథా గౌర దేవదత్త దీర్ఘ ఇది ఇప్పుడు అన్ని రూపాలుగా దేవదత్తుడే భాసిస్తున్నాడు ఎలాగా జాయతే దేవదత్త స్పందతే దీర్ఘో గౌరవమవభాసతే వీడు అహం బ్రహ్మాస్మి విజ్ఞానమానందం బ్రహ్మ అది నా స్వరూపము అని తెలుసుకోవలసిన వాడు వీడు నేను దేవదత్తుణ్ణి అనుకుంటాడు అనుకుని జాయతే నేను పుట్టాను అంటూ ఉంటాడు తర్వాత పెరిగాను ఈ పని చేస్తున్నాను ఆ పని చేస్తున్నాను చలనాన్నంతని తనపై ఆరోపించుకుంటాడు తర్వాత దేహధర్మాలని ఆరోపించుకుని నేను పచ్చగా ఉన్నాను పొడుగ్గా ఉన్నాను నాకు మంచి అందమైన అమ్మాయి కావాలి అంటాడు ఏదో ఉంటాడు ఇదంతా ఈ సంసారం అంతా నెత్తిన వేసుకుని కల్పించుకుని ఇప్పుడు దుఃఖించడం మానేయొచ్చు ఇప్పటికిప్పుడు మానేసేయచ్చు ఇప్పుడు ఈ క్షణంలో మానవి కానీ ఆ వాసనలు అలా మానవునివ్వవు అలాగా కోతి పుండ్ అంటారే అలాగ గోక్కుంటూ ఉన్నాం బాధపడుతూ ఉంటాం గోక్కుంటూ ఉన్నాం బాధపడుతూ అలాగే ఏదో గుర్తు చేసుకుంటూ ఉన్నాం కళ్ళ మీరు పెట్టుకోవడం మళ్ళీ రెండు మెతుకులు తిరిగి ఒక కప్పు టీ తాగి ఒక గడ్డసేపు విశ్రాంతి తీసుకుని వెళ్ళి లేచి ఫ్యాన్ కింద ఏదో అది వడి దుఃఖీలు కోతిపుండు అంటాను దిద్దే మనుషుల జీవితాలు అలాగే నడుస్తూ ఉంటాయి అంతే అవడానికి ప్రతి వాళ్ళు కూడా జ్ఞానమానందం బ్రహ్మయే అయి ఉన్నారు దీంట్లో ఇంకో రహస్యం ఉంది మీరు గమనించట్లేదు సూర్య ప్రకాశము బై ఇట్ సెల్ఫ్ యు కెనాట్ సీ సూర్యకాంతిని మీరు ఎన్నడూ చూడలేరు ఆ సూర్యకాంతిని ఏదో ఒక పదార్థము ప్రతిఫలించాలి రిఫ్లెక్ట్ చేయాలి అప్పుడే నేను చూడగలుగుతాను లేకపోతే దాన్ని చూడలేము మీకు దృష్టాంతం చెప్తాను ఇప్పుడు ఇక్కడ మీరు సూర్యకాంతి అంతా కనపడుతూ ఉంటుంది ఎందుకని మన చుట్టూ వాతావరణం ఉంది ఈ వాతావరణంలో పార్టికల్స్ ఉంటాయి డస్ట్ పార్టికల్స్ ఉంటాయి అది కాకుండా కార్బన్ డైఆక్సైడ్ నైట్రోజను ఆక్సిజను హైడ్రోజను గ్యాసెస్ అన్నీ ఉంటాయి ఇవన్నీ ఆ సూర్యకాంతిని రిఫ్లెక్ట్ చేస్తాయి అని మనం చూడగలుగుతాం మీరు రాకెట్లో కూర్చొని పైకి వెళ్ళారనుకోండి ఒక హండ్రెడ్ మైల్స్ అబో వెళ్ళారనుకోండి అట్మాస్ఫియర్ ఉండదు గ్యాసెస్ ఏమీ ఉండవు డస్ట్ పార్టికల్స్ అసలే ఉండవు అక్కడ మీరు రాకెట్లోంచి చూస్తే బయటికి అంతా చీకటిగా ఉంటుంది అసలు నిజానికి అక్కడ పొగలు రాత్రి అనేవి ఉండవు అయినా మీకు ఏమీ కనపడదు అంతా చీకటిగా ఉంటుంది కానీ మీరు చెయ్యనిలా పైకి పెడితే ఆ చెయ్య మెల మెల మెరిసిపోతుంది అనుకుంటుంది ఎందుకంటే అద్భుతమైన సూర్యకాంతి ఉంటుంది అక్కడ అంతా వ్యాపించి దాంతో మీరు చెయ్యిలా అంటే చెయ్య మెరిసిపోతుంది అనుకుంటుంది అంటే రాకెట్లో కూర్చొని చెయ్యిల్లా అన్నం కుదరదు దట్ ఈజ్ నాట్ ది పాయింట్ రోబోటిక్ హార్మోన్ ఉంటుంది ఆ ర్యాపెట్ పక్కన ఒక రోబోటిక్ ఆర్మ్ ఉంటుంది వీడి లోపల నుంచి ఒక స్విచ్ని ఒక్కగానే అది ఎలా సాగుతుంది అప్పుడు చిత్రం ఏమిటంటే అది అద్భుతంగా ప్రకాశిస్తూ కనపడుతుంది వెలిగిపోతూ కనపడుతుంది కానీ దాని చుట్టూ మళ్ళీ చీకటే ఎందుకంటే రిఫ్లెక్ట్ చేసే లైట్ ఉండాలి అప్పుడే మీకు లైట్ కనపడుతుంది లేకపోతే లైట్ అనుభవానికి రాదు సరిగ్గా అదేవిధంగా దేవదత్త గౌరవ దీర్ఘ ఏదో ఒక ఆరోపం ఉండాలి ఆ విజ్ఞానం మీద విజ్ఞానం మీద ఆరోపణ ఉన్నప్పుడే సంథింగ్ ఈజ్ నోన్ విజ్ఞానం మీద ఏ ఆరోపము లేదనుకోండి ఇట్ రి మెయిన్స్ ది అన్నోన్ ఇట్ రి మెయిన్స్ ది అన్నోన్ చదవండి కానీ చిత్రం ఏంటంటే అది మీ స్వరూపమే కాబట్టి అది నోన్ కానక్కర్లేదు నిజంగా అది నోన్ అవ్వాలి అంటే అప్పుడు బ్రహ్మ సాక్షాత్కారము ఏది ఉండదు అది నోను కానక్కర్లేదు బికాజ్ ఇట్ ఈజ్ యూ యూఆర్ యూ విల్ నాట్ నో యువర్ సెల్ఫ్ యూ కెన్ ఓన్లీ బీ యువర్ సెల్ఫ్ కాబట్టి మీరు అన్నిటినీ విడిచిపెట్టేసి మీరుగా మీరు ఉండగలుగుతారు మిమ్మల్ని మీరు తెలుసుకుంటూ ఉండడం ఏది ఉండదు మిమ్మల్ని మీరు తెలుసుకోవడము నేను దేవదత్తుణ్ణి పుట్టాను గౌరుణ్ణి దీర్ఘుణ్ణు అలాగే తెలుసుకోవడమే ఏదో ఒక వాసన ప్రతిఫలించినప్పుడు నే దేవద నామ వాసన ఆ పేరు వాసన ఉంటుంది నేను దేవదత్త ఆ పేరు వాసన ప్రతిఫలిస్తే ఆ చైతన్యం మీకు ఎలా దర్శనమిస్తుంది దేవదత్త పుట్టాను అనే వాసన ఉంటుంది అది ప్రతిఫలిస్తే అప్పుడు మీకు ఆ చైతన్యం ఎలా దర్శనమిస్తుంది జాయతే ఏమీ లేవనుకోండి అప్పుడు ఆ చైతన్యం ఎలా దర్శనమిస్తుంది దర్శనం ఇవ్వదు మరి మరేమిటి మీరు ఆ విజ్ఞానమానందం బ్రహ్మయ్యై ఉంటారు అంతేకాని విజ్ఞానమానందం బ్రహ్మను తెలుసుకునుట కాదు విజ్ఞానమానందం బ్రహ్మయ్యై మీరు అంటే కాబట్టి ఆ విధంగా ఆ తత్వాన్ని అర్థం చేసుకోవాలి అజాచలమవస్తుత్వం విజ్ఞానం శాంతం అద్వయం అంటే మనం ఇంకా ఐదు పదాలు చూడాలి అజం అచలం అవస్తుత్వం శాంతం అద్వయం అది ఆ విజ్ఞానం ఆ ఐదు పదాలు అర్థం చేసేసుకుంటే అక్కడికి ఆ విజ్ఞానం యొక్క స్వరూపం తెలుస్తుంది అదియే మన యొక్క స్వరూపము ఇది బుధవారం క్లాస్లో చెప్పుకుందాం ఓం పూర్ణిమ మర పూర్ణిమ